శ్రీ నమరి ఓం శ్రీమతిస్మృతిపరాణానామాలయం తరుమాలయత్పాదశంకరక శర దంభోమానశ్చ పాదుష్యమే అజ్ఞాన స్వాసంపదమా సురీమ క్లాసుకి ఎవరెవరో సాధకులు మంచి జిజ్ఞాసులు వస్తూ ఉంటారు వా వాళ్ళని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఒక అమ్మగారు వచ్చారేమో ఒక్కసారి నెలకొని నీ పేరు మర్చిపోయాను మీరే అనిత అనిత అనిత అనే పేరు ఫినిక్స్ అరిజోనాలో ఉంటారు ఫీజ్ అ ఫిజీషియన్ సో వేదాంతం మీద చాలా ప్రత్యేకమైన ప్రేమ భగవద్గీతను చాలా శ్రద్ధగా ఉంటాను మీరు పనిచేయం చేయాలని చిన్న నాకు సరే నేను బాగా ఎదుగుతుంది నాకు పేరు ఒకప్పుడు గుర్తుంటుంది ఒకప్పుడు గుర్తుంది సో దంభో దర్పోమానశ్చ క్రోధ పాలుష్యమేవట అజ్ఞానం దో సంపద దంభము దర్పము అభిమానము క్రోధము పారుష్యము అజ్ఞానము ఇది కూడా ఓ సంపదే సంసారంలోకి ఉండే సంపద ఇదే ఇది మనం చాలా మందికి చూసాము అజ్ఞానం చూస్తూ ఉన్నాము భాష్యం అందాము దంభ ధర్మత్వం అది కూడా చూసామా భాష్యం లేదా లేదు కొనే ఒకసారి అందాము ధర్మభజిత్వం చాలా ఇంట్రెస్టింగ్ వరల్డ్ అది ఆ భాష్యకారులు ఆ పదాన్ని అలా ప్రయోగిస్తూ ఉంటారు ఒకసారి కాదు రెండు మూడు చోట్ల ప్రయోగించారు అంటే మీరు గమనించారో లేదో కొంతమంది ఏం చేస్తారంటే చిన్న ధర్మకార్యం చేసిన ఒక దగ్గర ఆ జెండాని ఏదో రాసి పెడతారు ఈ ధర్మకార్యం చేసుకున్నాము అని ఇప్పుడు చోట ఏం చేస్తారంటే ఏదో యజ్ఞం చేస్తున్నారు యజ్ఞమో యాగమో ఏదో చేస్తున్నాము ఏదో రోజు దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమం చేస్తున్నారు పెద్ద బెలూన్ మీద చండి ఆగము అని అలాగే పెద్దది రాసి ఆ బెలూన్ను ఎగరేసారు ఎగరేస్తే మొత్తం వంద మైళ్ళ లేకపోతే పాతిక మైళ్ళ దూరం వరకు అందరికీ తెలుస్తూ ఉంటుంది ఫలానా వారు ఆ యజ్ఞం చేస్తున్నారు అని దాన్ని ధర్మద్భి అన్నమాట అంటే మనం మంచి పనులు చేస్తూ చేయడానికి ముందు చేస్తూ ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత కూడా దానికి విస్తృతమైన ప్రచారాన్ని కల్పించినట్లయితే దాన్ని దంభము అని అంటారు మరి ఈ లోకాన్ని చూస్తే ఉన్నదంతా దంభమే ఈ దంభం చాలా డైర్జర్ వస్తుంది మీరు పదహారో అధ్యాయం చూడబోతున్నారు అట్లనే మాట ఇంతకు ముందు చెప్పారు పదహారోధ్యాయం పూర్తయ్యేటప్పటికీ దంభం లేని వాళ్ళు ఎవరైనా లోకంలో ఉన్నారా అని డౌట్ వచ్చే ప్రమాదం డేంజర్ డేంజర్ అంటే ధమ్మము సమాజంలో అంత బాగా పాచుకుపోయి ఉన్నది పైగా ఇట్ హాజ్ బికమ్ ఐ వాల్యూ కొన్ని సందర్భాల్లో దాన్ని జస్టిఫై చేసేందుకు అవకాశం అంత ఉండవచ్చు ఒక మంచి పని చేసి దానికి ప్రచారం కల్పించేప్పుడు రెండు రకాల ప్రచారం ఉంటుంది ఒకటి ఈ మంచి పని పది మందికి చేరాలి ఇంకా పది మంది ఈ మంచితనం వల్ల ప్రయోజనాన్ని పొందాలి అనే ఒక సామాజిక స్పృహతో సమాజ రూప పరమేశ్వరుణ్ణి ఆరాధించే దృష్టితో మీరు ప్రచారం చేస్తే అది ధర్మధ్వజత్వం కాదు అది ధంభం కాదు అలా కాకుండా తన పేరును తన అహంకారాన్ని పది మందికి ప్రచారం చేయటం కోసం మీరు ధర్మకార్యాల ద్వారా అహంకారాన్ని పుల్చుకునే ప్రయత్నం చేసినట్లయితే అది ధర్మధ్వజిత్వంలో పుస్తకం ఒక చోట నేను గమనించాను నేను ముఖ్యతిథిగా వెళ్ళాను పిల్లలందరికీ ప్రార్థనా పుస్తకాలు ప్రచురించి పిల్లలందరి చేతను వాటిని చదివించి కంఠస్థం చేయించి దాంట్లో అధ్యాయం చేత ఉంటుంది గణపతి స్తోత్రం ఉంటుంది ఇలాగ చిన్న సిలబస్ కింద చేసి ఆ పిల్లలకి పంచిపెట్టి వాళ్ళ చేత చెప్పించే కార్యక్రమాన్ని ఒక ఆయన చాలా మంచి కార్యక్రమం నేను దానికి చీఫ్ గెస్ట్గా చీఫ్ గెస్ట్ ఉంటే వెళ్ళి ఆశ్రయించడం జీవితం కోసం వెళ్ళారు వాళ్ళు తెలిస్తే అక్కడ నేను గమనించింది ఏంటంటే ఆ పుస్తకం వచ్చి ఆ శ్లోకాలు చదివిస్తూ వేరే ఒక ఫోటో కూడా ఇస్తున్నాను ఎవరితో ఒక ఆయన ఫోటో కానీ ఈ ఫోటో ఏంటి ఇచ్చారు అది శ్లోకాలు కనిపిస్తుంది మళ్ళీ పక్కనే ఫోటో ఎందుకు ఫోటో ఇచ్చేయని చెప్తున్నారు మీరు రోజు ఈ ఫోటో కూడా పుష్పాలతో పూర్తి చెప్తున్నారు ఇప్పుడు ఆ ఫోటో రాముడి ఫోటో గణపతి ఫోటో ఇస్తే రో రకం రోరకం ఇప్పుడు భగవద్గీత శ్లోకాలన్నీ కన్సెక్షన్ చేసేటప్పుడు వాళ్ళ ఫోటోలు వాళ్ళకే ఉంటాయి మళ్ళీ మనం వేరే ఫోటో ఒకటి సప్లై చేయటం అనవసరం పోనీ ఫోటో సప్లై చేసిన కృష్ణుడో రాముడో గణపతితో సప్లై చేయటం నా ఫోటో మీకు అందరికీ కట్టించి ఇచ్చి ఫోటో నువ్వు వేస్తూ ఉందండి భగవద్గీత భగవద్గీత చదువుకోవడం పాటు ధర్మం ఫోటో ఇవ్వడం పాటు ధ్వజ ధర్మధ్వజత్వం కాబట్టి ఒక ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఈగో దీన్ని స్పిరిచువల్ ఈగో అంట ఈ స్పిరిచువల్ ఈగోని పెంచిపో పెంచి పోషించే విధంగా మీరు ధర్మాన్ని వాడుతుంటే అంటే ధర్మాన్ని ఇడ్ బికమ్స్ మీన్స్ ప్రోపగేటింగ్ ద ఈగో ఆ విధంగా కనుక ధర్మాన్ని వాడితే దాన్ని ధర్మధ్వజిత్వం అంటారు దాంట్లో సమస్య ఏమిటంటే శస్తోన్నతను మంచిది ధర్మం కానీ దాని వెనుక ఉన్న భావన మంచిది కాదు చెడ్డది అంచేతనం క్రియ మంచిదే అయినా భావన శ్రద్ధ లేదు జ్ఞానానికి విరుద్ధం కనుక జ్ఞానానికి విరుద్ధం లాగా అహంకారం నిత్య అది సత్యవస్తువు కాదు అటువంటి ముఖ్యను అదే నేనని భ్రమపడుతూ దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు అంటే అది జ్ఞానానికి విరుద్ధం అజ్ఞానం భావన బాగుండదు క్రియపాలు అయినా కూడా అది ఆసు సంపదలో పడుతుంది వచ్చి శ్రవణాసురు క్యాటగిరీగా పడుతుందండి సో చాలా గమనించ పెద్ద విషయం కాబట్టి మనం ఏదైనా పనిచేసినప్పుడు దాన్ని ప్రచారం ఏమాత్రం ప్రచారం చేసినా అది ఇతరుల క్షేమం దృష్ట్యా ప్రచారం చేయాల్సిందే తప్ప మన వైయక్తికమైన అహంకారాన్ని ముందుకు తీసుకెళ్ళి పని కనుక చేస్తే దంభ దంభం అయిపోతుంది దర్ప ధనస్వజనాది నిమిత్త ఉత్సేక ఉత్సేక అంటే పొగరు పొగరు అంటే ఇలాగే ఉంటుంది తల తల వంతుంది అలా ఇలాగే అంటే యా సపోజ్ పిల్లాడు ఉన్నాడు అనుకోండి పిల్లాడి లేదు చూడాల్సి వస్తున్నప్పుడు తల వంతు అప్పుడు కూడా తల వంచడం ఏమిట్రా అలా అలా తలపై కట్టి ఇలా కిందకు చూసి దాన్ని ఉత్సేకం ఉంటాడు ఎందుకు ఇక పొగదు ఎందుకండి అంటే డబ్బుంది డబ్బుంది కాబట్టి పొగదు ధనం తర్వాత లేకపోతే సెక్రటేరియట్లో పెద్ద ఆఫీసర్ మనవాడే స్వజన ఇలా ఉంటుంది ఈ సిఫారుసు అని అంటే మనవాడు ఎవడైనా ఒక పెద్ద ఆఫీసర్ ఉంటే మన పనులన్నీ తెలుసుకోవచ్చు ఆది అన్నారు ఆయన ఆది శబ్దం చేత ఏదో ఒకటి పెట్టుకోవాలి రాజకీయ అధికారము ఇలాంటివి ఆదిశబ్దంతో పెట్టుకోవాలి ఒక పొజిషన్ ఒక మంచి పొజిషన్ ఉంటుంది ఆ కారణంగా విపరీతమైన గర్వం దానిని దర్పము అని అంటారు దర్పము చాలా చెడ్డది అని గీతలో చెప్పడమే కాదు ఆపస్తమ్మ సూత్రాల్లో దృక్త ధర్మమతిక్రామతి అని ఒక మాట అన్నాడు ఆయన ఆపస్తమ సూత్రాలన్నీ గద్యరూపంగా ఉంటాయి శ్లోకరూపంగా ఉండవు రోజు సో దృప్త ధర్మమతిక్రామతి ఈ దర్పము గలవాడు ఉల్లంఘిస్తాడు అంచేత వాడు క్రమంగా ఆ దర్పాలను అలాగే మెయింటైన్ చిన్న చిత్ర మొదటి పెట్టి ధర్మాలను కూడా వాడు ఉంటాడు దర్పము మంచిది కాదు వినయం ఉండాలి దర్ప అతిమాన పూర్వోక్త అంటే మూడో శ్లోకంలో చెప్పారు నాతిమానిక అని ఉండటం అక్కడ అతిమాన అంటే ఏమని చెప్పారంటే అత్యర్థం మాన అతిమాన సహాయుష్ట విద్య సహ అతిమాని తద్భావ అతిమానిక సద్ అభావ నాతిమానిక అని అక్కడ దానికి విగ్రహవాక్యం అంతా చెప్పి ఆత్మన పూజ్యత అతిశయ భావన అభావ ఇత్యర్థ అని అక్కడ చెప్పారు అంటే ఇప్పుడు దాన్ని ఇక్కడ అతిమాన అన్నదానికి నా తీసేస్తే ఇక్కడికి ఆ అభావాన్ని తీసేస్తే అతిమాన అవుతుంది అంటే ఏంటి ఆత్మన పూజ్యత భావన అవుతుంది పూర్వోక్త అంటే తాను ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి తాను అతిశయించి పూజింపదగిన అనే ఒక నిర్ణయంలో ఉంటాడు దాన్ని అతి మానంటారు కాబట్టి ఇప్పుడు స్టేజ్ మీద పది కుర్చీలు వేశారనుకోండి వీన్ని తీసుకువెళ్ళి ఆడియన్స్లో కూర్చోబెట్టారనుకోండి ఆయన కొంతసేపు అలా కొర్ర కొర్ర వాడితో అంటే కా చూపులతో కాల్చేస్తాడా అన్నట్టుగా అక్కడ వాళ్ళందరినీ ఆర్గనైజర్స్ని వాళ్ళని చూసి కొద్దిసేపు వాళ్ళలో ఏ రకమైన చలనము వస్తుందేమో ఎదురు చూసి చలనమేది లేకపోయేప్పటికీ సభ ప్రారంభమయ్యే టైంకి లేచి గంభీరంగా నడిచి వెళ్ళిపోతాను ఎందుకు అలా చేశారని అంటే ఏమండి వీళ్ళు ఇది మర్యాద చేయడం జాతకాదు నన్ను ఆ పైన స్టేజ్ మీద గుర్తుపెట్టడం ఒక పాయింట్ నన్ను ఆడియన్స్లో గుర్తుపెట్టాలి రెండవ పాయింట్ ఏంటంటే స్టేజ్ మీద ఆరో ఎనిమిదో ఆసనాలు ఉంటాయి వాటిల్లో పెద్ద ఆసనం ఒకటి ఉంటుంది దాంట్లో గుర్తుపెట్టాలి అది ఇంకొక పాయింట్ ఎన్ని ఉల్లంఘనలు చేశారు ఇంతలాగా ఉల్లంఘన చేసిన చోట నేను ఉంటానా అని వెళ్ళి పెట్టాను ఇలాంటివి మనకి చాలా చోట్ల కనపడతాయి ఎక్కడ కనపడతాయంటే ముఖ్యంగా రాజకీయ పార్టీ సమావేశాలు అవుతాయి అక్కడ పార్టీలో తక్కువ వస్తున్నైనా ఎక్కువ వస్తున్నాయి హైరార్కల్లు ఉంటాయి దాంట్లో నేను నేను డిస్టిక్ట్ ప్రెసిడెంట్ని తాలూకా ప్రెసిడెంట్ ఏమో పైన స్టేజ్ మీద ఉన్నాడు డిస్టిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నాను ఎక్కడ ఆడియన్స్లో కూర్చోబెడతావా అని వాడు వాడి అధికారులు ఆ కుర్చీని ఎత్తి కొట్లాడుకుంటారు డబ్బులు అడుగుంటారు అది మీరు తీసుకుంటాను అదంతా అతిమానం నుంచి వస్తుంది రాజకీయ సమావేశాల్లో మీకు ఈ అతిమానము ఉంటుంది అది సరే రాజకీయం అలాగే ఏడుస్తుంది అది పెద్ద పెద్ద విద్వాంసులు పండితులు ఉన్న చోట కూడా ఈ అతిమానము ఉంటుంది ఉదాహరణకి విద్వాంసులకి సత్కారం చేసేప్పుడు ఓ వరుసలో సత్కారం చేస్తారు ఒకరికొకళ్ళ పేర్లకు పిలిచి వాళ్ళు సత్కారాలు చేస్తుంటే చోట ఆ పిలిచి ముందు వరుస ముందు ఉండాలి మేము మొదటి పదిలో మేము ఉండాలి నన్ను ఏమో ముప్పై నెంబర్ తర్వాత వేస్తాము అని కోపంతో వెళ్ళిపోతాను దాన్ని అభిమానం తర్వాత ఈ అభిమానం అనే సమస్య ముఖ్యంగా పెద్ద పెద్ద స్వాములకు అనుకుంది నేనేమనుకోకుండా నేను స్వామినే ఉన్న విషయాన్ని చెప్పేస్తున్నాను నేను స్వామిని కాబట్టి అది పక్కన పెట్టాలని నేను అనుకోవటం ఉన్న విషయం చెప్పేస్తున్నా పెద్ద స్వాములు వాళ్ళు కలుసుకోరు ఎందుకంటే కలుసుకుంటే ఎవడు ఎవరికి ముందు దండం పెట్టాలనే ఇష్యూ ప్రోటోకాల్ ఇష్యూస్ ఉంటాయి అందుచేత కలుసుకోరు అందుచేత నేను జగద్గురువులు ఉంటారు నలుగురు వాళ్ళు ఎప్పుడూ ఒక స్టేజ్ మీదకి రాదు ఎందుకంటే ఒక స్టేజ్ మీదకి వచ్చినట్లయితే ఆ నలుగురిలో పెద్ద చేయాల్సి ఉంటుంది మిగతా ముగ్గురు వారికి ఉండి వినయంగా ఉండాల్సి ఉంటుంది ఎవరిని పెద్ద చేస్తారు ఈ ఆర్గనైజర్స్కి సమస్య ఆ స్వాముల వైపు నుంచి కూడా సమస్య మాది ఆమ్నాయ పీఠం వేది మా పీఠం స్థాయికి అంత తక్కువ కాబట్టి మాకు మీరు మర్యాదని ప్రకటిస్తే మేము ఆశీర్వదిస్తాము అనే ధోరణిలో ఉంటాం అలాగే ఒకళ్ళు ఉంటే పర్వాలేదు మిగతా వాళ్ళందరూ వినయంగా ఉండొచ్చు అలాగే ఇద్దరు ఉన్నారనుకోండి ఆ స్టేజ్ అంతా గల గలాభా కింద తయారవుతుంది అసలు రెండు హిస్టారికల్ పాయింట్స్ మీద చెప్తారు ఒకటి హిస్టారిక్గా చెప్తారు మీరు విన్నారు లేదో పంతొమ్మిది ఈ పీఠాధిపతుల్ని స్వాముల్ని పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఒకే స్టేజ్ మీదకి భారతదేశ ఇతిహాసంలో మొట్టమొదటిసారి తీసుకువచ్చిన ఆయన గురు గోల్వాల్కర్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంగా చాల ఆయన వీళ్ళందరినీ బతిమలాడి వాళ్ళందరిలోనూ ఆ జాతీయ స్పృహని పెట్టి మీరందరూ ఒక చోటుకు వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడాలి లేకపోతే ప్రమాదం ఉన్నది మీ అహంకారాలని పత్రపతాలని డైరెక్ట్గా రాకుండా చెప్పి వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి ప్రయాగలో తీసుకొచ్చి ఒకే స్టేజ్ మీద అరవై నాలుగు మహాత్ములు కలిసి నిలబడి అందరూ చేతులు పట్టుకుని కైపెట్టి ధర్మహావర్ధత ఇచ్చాది మాటలు కూడా చెప్పి మొట్టమొదటిసారి భారతీయ ఇతిహాసంలో అది మొదటిసారి అని అప్పట్లో మా చిన్నప్పుడు అది వార్తల్లో చదువుతున్నాను కాబట్టి ఇటువంటి అభిమానము అనేది స్పిరిచువల్ పీపుల్లో కూడా వెళ్తుంది కూడా ఈ పీఠాది పీఠము అనేది ఒకటి ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఆ పీఠాన్ని బట్టి ఆ మానం ఉంటుంది మానం చూపించకపోతే ఆ పీఠానికి మర్యాద కూడా కాదు నేను మాత్రం అలా ఉంటుంది నేను ఎవరినో మహాత్ముని కలవటానికి కలవాలని అనుకున్నాను అనుకుని ఎంత దూరం అని చూస్తే మైల్ దూరం మైల్ దూరం ఏముంది ఎక్సర్సైజ్ కింద నడిచి వెళ్తాను నడిచి వెళ్ళిపోతున్నాను ఈ లోపల వెనకాల నుంచి కారు ఒకటి వచ్చి హార్ను కొట్టాను ఎందుకంటే కారు హార్ను కొట్టేవితే ఆ కారు నాపి మిమ్మల్ని నడిచి వెళ్ళడానికి వీరు లేదండి మిమ్మల్ని కారులో తీసుకెళ్ళమన్నారు అని విశేషం కారులో గుర్తుపెట్టి తీసుకుని మేము వచ్చిన తర్వాత నాకు చివాట్లు వేశారు ఆశ పెద్దలు మీరల్లా నడిచి వెళ్ళిపోవడానికి వీరు లేదండి వెళ్ళకూడదని కారులోనే వెళ్ళాలి అదే అలాగే చేస్తారు కాబట్టి ఆ రకంగా ఉంటాయి అతిమానముల ఉంటాయి ఒక స్టేటస్ ఉండాలి ఉంటే అలాగా బుధ మీద కంట్రోల్ చేసుకుని అలాగ రోడ్డు మీద రిక్షా వాడిని కానీ అడిగి వెళ్ళిపోవడం కానీ అన్నట్టుగా ఉంటుంది అభిమానం అంటే మరి స్పిరిచువల్ పీపుల్లో కూడా ఉంటుంది ఉండకూడదు అది యూ హ్యావ్ టు బి అో బాడీ ఎనానిమస్ అయిపోతూ ఉండాలి ఎనానిమస్ అని అజ్ఞాత వ్యక్తి అలా అయిపోతూ ఉండాలి మీకు కవిత వినిపించమంటారా కవిత రాసిన వాడికి కవిత వినిపించకపోతే కడుపులో పోతూ వస్తాయి అందుతా రాత్రి భిక్ష చేయాలంటే ఈ కవిత మీకు వినిపిస్తే నేను భిక్ష సుఖంగా చేయగలుగుతాను ఇప్పుడు చెప్పండి కవిత వినిపించకుంటానే వద్దుంటారా ఓకే సడన్గా గుర్తు నాకు నేను తీసుకురాలనేది ఇక్కడికి నా చేతికి ఈ కవిత పేరు అజ్ఞాతం వ్యక్తి అజ్ఞాతం వ్యక్తి అంటే ఎనానిమస్ ఇంగ్లీష్లో ఎనానిమస్ అని ఒకటి ఉంది ఎనానిమస్ మెడిటేషన్ అని అది నేను విద్యార్థులకి జైటెడ్ మెడిటేషన్ చెప్పినప్పుడు ఆ స్ఫూర్తితో రాసిన కవిత దీన్ని కవిత అనడం మెడిటేషన్ అంటేనే బాగుంటుంది ఆ పేరు అజ్ఞాతం వ్యక్తి ఎనానమస్ అనువాదం కాదు అనువాదం కాదు స్వతంత్రమైన కవిత స్వతంత్రమైతే ఆ భావాలన్నీ ఉపనిషత్తుల్లోనూ ఉన్న భావాలే కొత్త కాదు నేను ఊరు పేరు లేని అనామసు ఉండను అనానమస్ మీరు ఎనానిమస్ అయిపోయారనుకోండి మీ మనస్సుకి ఎంత విశ్రాంతి వస్తుందో మీరు ట్రై చేసి చూడండి ఒకసారి బికమ్ ఎనాలమస్ ఎనానమిస్లో ఉండిపోవాలి నాకు నేనే అజ్ఞాతం వ్యక్తిని అంటే నేనెవరో నాకే తెలియదు నేను ఎవరు అంటే సమాధానం లేదు నరేంద్ర మోడీ గారిని అడిగారు అయ్యా మీరెవరోని అడిగారు ఎవరో అంటే ఇంకా నేను దాన్ని నేను శోధన చేస్తూ ఉన్నాను అని చెప్పాను భావిస్తా నాకు వ్యక్తిని నాకు తల్లిదండ్రులు లేరు మీరు కంగారు పడకండి ఎందుకంటే వస్తున్న తర్వాత అన్నదమ్ములు లేరు అంటే వీడు ఒక్కడే ముందే అన్నదమ్ములు లేరకుంటే వీడు ఒక్కడే కూడా కొడుకుంటారు అందు గురించి నాకు తల్లిదండ్రులు లేరు ఈ లక్షణం వేరుదు అన్నదమ్ములు లేరు అక్క చెల్లెళ్ళు లేరు పుట్టుక లేదు చావు లేరు నా దంచో ఒక గ్రామం లేదు రాజ్యం లేదు రాష్ట్రం లేదు రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం అలాంటి రాష్ట్రం కాదు నేషన్ అని అర్థం నా నా వారెవరూ లేరు అంటే ఎనానమస్ అయిపోవాలి నా వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు అంటే ఇంక వాడు ఎనానమస్ లేదు నాకు డిగ్రీలు లేవు బిరుదులు లేవు నాకు గతం లేదు భవిష్యత్తు లేదు గత భవిష్యత్తులచే రచించబడే వర్తమానం లేదు అలాంటి వర్తమానం లేదు యథార్థమైన వర్తమానమే ఉంది తప్ప గతము భవిష్యత్తుల మధ్యలో చిక్కుకుని ఉండే వర్తమానం కండిషన్డ్ ప్రజెంట్ అంట అది కూడా లేదు నాకు కీర్తి లేదు ప్రతిష్ట లేదు కులదైవం లేదు కులదైవం ఎప్పుడు ఉంటుంది కులాభిమానం ఉంటే కులదైవం ఉంటుంది కదా కులాభిమానం ఉండాలి అప్పుడే కులదైవం ఉంటుంది కు రాజిమానం ఎక్కడ నుండి వస్తుంది చావు ఆత్మకంటే భిన్నంగా ఇష్టదైవమైనా లేదు ఎవరి ఇష్టదైవం ఉందంటే ఆత్మకంటే భిన్నంగా అది లేదు నాకు పుణ్యపాపాలు లేవు పరలోకాలు లేవు నాకు వర్ణం లేదు ఆశ్రమం లేదు ఇల్లు లేదు వాకిల్ని లేదు ఆస్తిపాస్తుల్ అసలే లేదు మరి నేను ఎవరు ఏమో నాకు తెలీదు ఎనానిమస్ ఏమో ఎనానిమస్ ఎనానిమస్ అంటే నాకు తెలియదు అని ఉ నాకు తెలీదు ఏది ఉందో అదే నాకు ఆశ్చర్యం అంటే సత్తం నా అభిప్రాయం సత్ సదేకమేమో అంతా ఆశ సత్నిష్టలో ఉండాలని కదా సన్నిష్ఠ అంటారు ఆత్మనిష్ట ఏది ఉందో అదే నాకు ఆశ్చర్యం అదే నాది అదే నేను ఈ కవిత చాలా సంతోషం మీరు వింటే చాలనుకున్న స వింటే చాలనుకున్నాను నేను విండమే కాదు చప్పట్లు కూడా కొట్టారు బోనస్ అన్నమాట అది వెరీ నైస్ కనుక ఈ అతిమానము ఇలా ఉండాలి అంతే కానీ అతిమానం దీనిచ్చిందే చెప్పిన దానికి అతిమానం పూర్తి విరుద్ధం మీకు ఒక అతిమానం లక్షణం అర్థం అవ్వాలంటే దాని ఆపోజిట్ మీకు ఎనానిమిస్ ఎనానిమిటీ అది అతిమానానికి ఆపోజిట్ అతిమానము అది ఆసుర లక్షణం ఎనానిమిటి అది దైవ లక్షణం నాటిమానిత అని ఉంది కదా తర్వాత క్రోధశ క్రోధము కూడా ఆసుర క్రోధం ఉండకూడదు కోపం ఉండకూడదు కోపం అని సంస్కృతంలో అనమా సంస్కృతంలో కోపశబ్దానికి ఇంకో అర్థం వస్తుంది ఎందుకంటే క్రోధ శబ్దమే ప్రయోగం చేస్తా సో కోపము అంటే విరోధము అంటే కాంట్రడిక్షన్ అనే అర్థం వస్తూ ఉంటుంది సో క్రోధం క్రోధం ఉండకూడదు మీరు ఆలోచించండి కహ రోధ మీకు అధ్యాత్మ మార్గంలో ఆటంకం ఏది చెప్పమంటే క్రోధమే ఆటంకం క్రోధాన్ని విడపిస్తే వస్తుంది రోధ అంటే ఆటంకం క అంటే ఏది ఏది ఆటంకము క్రోధమే ఆటంకం ష్యమల పరుషవచనం పరుషంగా మాట్లాడ్డం పరుషంగా మాట్లాడడం అంటే ఏమిటో తెలుస్తుందండి ఎదరివాడి మనస్సుని నొప్పించే విధంగా మాట్లాడ్డం ఎదరివాడిని కష్టపడి వాడి మనస్సు కష్టపడాలి అందుకోసం మాట్లాడడం దానికి దృష్టాంతం చెప్తున్నారు ఆయన సంకట ఇ ఆ సామాజిక సందర్భాన్ని బట్టుకుంటారు ఆయన ఆయన కాలంలో దృష్టాంతం ఆయన ఇస్తారు మన కాలంలో మనం దృష్టాంతం చెప్పచ్చు యథా కాణం సుష్మా అన్న రెండు కళ్ళు ఉంటాయి వాడు ఈ చూపు బాగుంటుంది వాడు కాన అంటే ఒకే కళ్ళు ఉంటుంది ఏక ఇవన్నీ కాణ అంటారు ధృతరాష్ట్రుడు కానుడు కాదు ఆయన అంధుడు కానుడు అంటే శుక్రాచార్యుడు కానుడు శుక్రాచేను ఉంటే ఎలా రాస్తారు శుక్రాచార్యుడిని చూసి వచ్చి నేను మీకేమీ చెప్పలేదు ఇంకే ఆయనకు ఒకే కన్ను ఉంది అంటారు ఎందుకంటారో ఏదో సింబాలిగా ముందు ఉండాలి వాట్ ఎవర్ ఆయన కాణహ అలాగే మనకి కాణహ ఒకే కన్ను గలవాళ్ళని కనపడుతూ ఉంటారు మెనీ పీపుల్ ఆఫ్ లైక్ దాట్ కాణహా ఈ రెండు కళ్ళు గలవాడు ఒకే కన్ను గలవాడిని వాడిని మికిరిస్తాను అది పారుష్యంలోకి వస్తుంది లేదా విరూపం రూపలాన్ ఒకడు అందంగా ఉంటాడు ఎరగబురగా సినిమా నాయకుడుగా ఉంటాడు మేకప్ చూసుకున్నట్టుగా అందంగా ఉంటాడు కొంతమంది అలా ఉంటాం పచ్చగా ఉంటాడు ఫెయిర్ అండ్ లవ్లీ అని మనకి లోకంలో ప్రసిద్ధి ఉంది అందంగా ఉంది ఇంకోహను అల్లగానో లేకపోతే ముఖం రెండా మచ్చాలో ఎవో ఉంటాయి ఆయన్ని చూసినడుకిస్తాడు తార డబ్బాలో ఉన్నావు లేకపోతే అట్లా పెనంలా ఉండడం ముఖము ఏదో కాదు అదే వెక్కిరిస్తాడు అందంగా ఉన్నవాడు అన్నం లేని వాడిని వెక్కిరిస్తాడు అది పరుషం వచ్చేనానికి దృష్టాంతం చేస్తారు ఇంకో దృష్టాంతం శంకరం ఇంకో దృష్టాంతం చెప్తారు చూడండి మన వాళ్ళు నేర్చుకోవడంలోనే భాష్యాలు చదవరు భాష్యాలు చదివితే మనం ముఖం మీద పడుతూ ఉంటుండవచ్చు అని చెప్పి భాష్యాలు చదవకుండా దూరంగా పెట్టేసి మనం ఎవరు రుచువల్స్ చేసుకుంటూ పోతే ఎన్ని అభ్యంతరం ఉండదు ఎవరు కాదని వాళ్ళు ఉండరు లోకంలో జనులు అలా ఉంటారు శంకరులు దృష్టాంతం చూడండి హీనాభిజనం ఉత్తమాభిజన ఇత్యాది కులములు ఉంటాయి కులములలో ఒక లేడర్ ఉంటుంది హైరార్టికల్గా రియల్ సొసైటీ అలాగే హైరార్టికల్గా ఉంటుంది స్ట్రాటిఫైడ్ సొసైటీ అంటల్ సొసైటీ ఇస్ లైక్ ఆ లక్షణం పదోగపు మనలో కూడా ఉంటుంది మనం దాని గురించి బయటపడాల్సి ఉంటుంది ఉదాహరణకి నేను మీ ఇంటికి భిక్షకు వచ్చాను అనుకోండి ఏదైనా కార్లో వచ్చాను అనుకోండి ఈ మధ్యకాలంలో మరి కార్లో ఈ తోట తిరుగుతున్నాను కదా సైకిళ్ళ మీద భిక్షకు అక్కడికి వెళ్ళాను కదా సో కార్లో వస్తే ఆ డ్రైవర్ కూడా వస్తుంది కార్ని డ్రైవ్ చేసుకుని కూడా వస్తుంది ఇండియాలో డ్రైవర్ అంట అమెరికాలో డ్రైవర్ అంటే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి డ్రైవర్ అంటే ట్రైన్ డ్రైవ్ చేసేవాడనే డ్రైవర్ అంటారో ఏదో ఉంది మొత్తానికి లేకపోతే ఈ సాఫ్ట్వేర్లో డ్రైవర్స్ ఉంటాయి ఆ డ్రైవర్స్ ఎదుగుదరు వాళ్ళు తప్ప ఈ కార్ నడిపి వాళ్ళు డ్రైవర్ అగరు శేఫర్ అని అంటారు సో శేషరాఫర్ సో మనం డ్రైవర్ అంటాం వీళ్ళు గృహస్థులు ఏం చేస్తారంటే స్వామీజీకి లోపల భోజనం పెడతారు ఈ డ్రైవర్కి బయట భోజనం పెడతారు ఎందుకని ఇప్పుడు మీ ఇంటికి ఎవడైనా సంపన్నుడు ధనవంతుడు వచ్చాడు అనుకోండి కారులో వస్తాడు ఆయన నడుపుకోడు కారు దానికోసం డ్రైవర్ని పెట్టుకుంటాడు ఆ డ్రైవర్కి నేను బయట భోజనం పెట్టి ఈ సంపన్నుడికి లోపల భోజనం పెట్టారనుకోండి ఆల్రెడీ మీ ప్రవృత్తిలో ఆ భేద బుద్ధి కదా దాన్ని పారుష్యానికి దృష్టాంతంగా శంకరులు ఇచ్చారు హీనాభిజను ఉత్తమాభిజనుడు అంటే ఈ కులాల నిచ్చన కులాలిచ్చన కులాలిచ్చనలో బ్రాహ్మణ క్షత్రియ ఉన్నత స్థానంలో ఉంటాయి వైశ్య శూద్ర మధ్యలో ఉంటాయి అతి అతిశూద్ర లేకపోతే అపశూద్ర అంటే ఇంకా శుద్ అపశూద్ర కాదు అతిశూద్ర కాదు అవ అవశూద్ర అంటే శూద్ర కంటే తక్కువ అని కొన్ని వర్ణాలకు వచ్చి పంచమా అంటే పంచమశుద్ధ్రం అక్కడి నుంచి వచ్చింది ఈ నాలుగు కంటే తక్కువ అయితే ఐదోది అనే కొన్ని వర్ణాలు పెట్టి అవి కింద ఉంటాయి ఈ ఈ కింద ఉన్న వాళ్ళని పైన ఉన్నవాళ్ళు చిన్న చూపు చూడడం బయట భోజనం పెట్టడం లేకపోతే నలురు ఒకని దేవుడు గుడిలోకి రాణిస్తాడు మిగతా వాడిని ఒకరిని బయట పెడతాడు అలా చేయడం ఇవన్నీ కూడా ఆ పారుష్యం అనే కేటగిరీలో పడతాయి అలా చేయకూడదు అం ఒకే కులం ఉన్నది అదే మానవుడు అనే కులం అదే కులం పశువుల కులాలు లేదు మానవుల కులం లేదు మానవులు అందరూ ఒకే కులానికి చెందినవారు పశువులు వేరే కులానికి చెందినవారు అలా అందరినీ మనం సోదర భావంతో చూసుకోవాలి భోజనం పెడితే ఇద్దరికీ బయట పెట్టచ్చు ప్రతి ఇద్దరికీ బయట లోపల పెట్టడంలో ఇబ్బంది ఉందనుకోండి ఇద్దరికీ బయట పెట్టేసేయచ్చు ఏం తప్పే ఉంది ఒక పక్కన కూర్చొని భోజనం చేసేసి వెళ్ళిపోతాను భోజనం ముఖ్యంగానే ఎక్కడ పెట్టారన్నది పెద్ద ముఖ్యంగా అలాగా భేదబుద్ధిని కలిగించడం చాలా కష్టం అది పాదుష్యం ఎందుకైంది అతనికి భోజనం చేసేస్తాడు అతను ఎందుకంటే వంటలో అవి గారె గారె వడ ఇలాంటివివో ఉంటాయి కాబట్టి ఆక భోజనం మీద ఉండే ప్రీతి చేత ఎక్కడ పెట్టేదని పట్టించుకోకుండా ఆకలికి అన్నం కడప భోజనం చేసేస్తాడు చేసేసి వెళ్ళిపోతాడు అతను ఏం పట్టించుకోడు కానీ మనస్సులో ఉంటుంది మనస్సులో ఉండదు ఆయనకి వీళ్ళు బయట పెట్టారు ఆయనకు లోపల పెట్టారు ఆ చూపించారనా అతనికి తెలుస్తూ ఉంటుంది హి మే అక్సెప్టెడ్ హి మే యాక్సెప్టెడ్ ఆ సోషల్ స్ట్రక్చర్ని బట్టి యాక్సెప్ట్ చేస్తాడు బట్ వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ నాట్ ప్రాపర్ అది పాల్యం కిందకి వస్తుంది అలా చేయకూడదు మనం సమానంగా టేవుల మీద అందరూ భోజనం చేస్తే మీద చేస్తారు కాదు లేదు కింద కూర్చోలేటండి కేర్చుంటాం నేను పేరు మీద కూర్చోను నాకు తెల్ల కూర్చుని భోజనం చేయడమే అలవాటు అంటే తిన్న కూర్చోదు అలాంటి వాటికి పర్వాలేదు కాదు ఈ రకమైన ఈ కులాల విచ్ఛన్నని అడ్డుపెట్టుకుని ఒకళ్ళని ఒకళ్ళు తప్పుగా ట్రీట్ చేయకూడదు అందరూ సమభావంతో ఉండాలి ముఖ్యంగా హిందూ సమాజంలో ఇది చాలా అవసరం అని కానీ మధ్యకాలంలో హిందూ సమాజం అనేది అనక్కర్లా కన్వర్టెడ్ కూడా అలాగే ఉన్నారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్లో రెడ్డి బ్రాహ్మణ కన్వర్ట్స్ వెళ్ళే చర్చికి హరిజన కన్వర్ట్స్ రానివ్వరు అలాంటివి కూడా ఉన్నాయి అమెరికాలో వైట్ పీపుల్స్ చర్చెస్ వేరు బ్లాక్ పీపుల్స్ చర్చెస్ వేరు బ్లాక్ పీపుల్ చర్చ్కి వైట్ పీపుల్ వెళ్ళరు అక్కడ ప్యాస్టర్ కూడా బ్లాక్ మ్యానే ఉంటాయి మిక్సింగ్ చర్చెస్ మీకు కనపడవు చాలా రేర్గా మీకు ఎక్కడైనా ఉంటే అది రేర్ యూనిఫైరి అని అక్కడ అన్ని రకాల వాళ్ళు కలుస్తారు అవి వేరుగా ఉంటాయి బ్లాక్ ప్యాస్టర్స్ బ్లాక్ చట్నెస్ వైట్ ప్యాస్టర్స్ వైట్ చనస్ అలాగ సగ్రిగేటెడ్గా ఉంటాయి ఇప్పటికీ బర్నీ హ్యామ్ అనే ఊరున్నాయి అమెరికాలో అల్బామా స్టేట్లో ఉంది దానికి సగ్రగేషన్ క్యాపిటల్ ఆఫ్ యుఎస్ఏ అని పేరు దాని ఆ టౌన్ పేరు గుడ్ టౌన్ నేను ఆయన వేరు దావు సగ్రిగేషన్ క్యాపిటల్ ఆఫ్ యుఎస్ఏ అని పేరు ఈ మధ్యన తగ్గింది మార్కింగ్ లో హర్ కింగ్ అక్కడి నుంచే వచ్చాడు ఐ థింక్ హీ వాజ్ షాప్ డౌన్ దేరౌండ్ బర్మింగ్ హ్యామ్ అలబామా క్యాపిటల్ ఏమో సంథింగ్ ఐ థింక్ ఇట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ అలబామా స్టేట్ కాబట్టి ఈ హిందూ సమాజంలోనే ఉన్నాయని మీరు అనుకోకుండా క్రిస్టియన్ దాంట్లో కూడా ఉన్నాయి నేను అనుకునేవాడిని ఇస్లాంలో ఇవి ఏమేమో అనుకునేవాడిని కానీ హిందూ క్రిస్టి క్రిస్టియన్ కంటే ఎక్కువ ఇస్లామియా సిరియా ఇరాక్ మీరు అది ఏదైనా చూస్తే మీకు తెలుసు ఆశ్చర్యం అంటే దీన్ని బట్టి ఏమిటంటే మానవ స్వభావం అంతటా ఒక్కలాగే ఏడిసింది అని స్పష్ట ఆ భేద బుద్ధి ఉండకూడదు మనం అందరం దీన్ని సామాజిక సమరసత అంటారు అందరం ఇప్పుడు ఖరీదైన షర్ట్ వేసుకున్నంత మాత్రాన్ని ఇంకొకరిని తక్కువ చూపు ఎందుకు చూడాలి షర్ట్ ఖరీదును బట్టి మనుషులు మీరు ఎండి చేస్తారా లేదండి అటువంటి పారుష్యం అనేది అది అసుర లక్షణం రావణాసురుడికి రా హనుమంతుడు ఉహితోపదేశం చేస్తాడు ఏమంటాడంటే నేను చూస్తే ఆనందం వేస్తోందా నువ్వు సెల్ఫ్ మేడ్ పడిన మనిషిని కష్టపడి పైకొచ్చావు చాలా ఉన్నత స్థానాన్ని ఆక్రమించావు మంచి బలశాలివి నువ్వు నాలుగు కాలాల పాటు సుఖంగా ఉండాలని నాకు హృదయంలో కోరిక కలుగుతోంది నీ తేజస్సుని చూస్తే నాకు ఆకర్షణ కలిగి నీ వంటి వాటి దగ్గర పనిచేస్తే కూడా అది ఒక శోభను నాకు అనిపిస్తోంది కానీ నీలో ఒక్కే ఒక్క దోషము కలదు అదేమిటంటే ఆమెని ఆమెని బలవంతంగా తీసుకోవచ్చు ఆమెను తీసుకొస్తే పర్వాలేదు ఆమె వ్యతిరేకిస్తూ ఉంటే అగెన్స్ట్ హర్ విల్ నువ్వు ఆమెని కిడ్నాప్ చేశావు ఆవిడ ఇచ్చేతోటి నువ్వు వచ్చేస్తే ఇష్యూ ఏదైతే సార్ మొబల క్వశ్చన్ Whereas, she is against, and against her mill, you are putting her in the chair, as if you are going to be a great man, so, you are going to be a great man. What we have to listen to is, we are going to be a great man. We are not going to be a great man, we are going to be a great man. వానరహ అంటే హనుమంతుడు కోతిల కోతి కాదు పోని మనిష మనిషి కాదు ఇన్బిట్వీన్ డార్లింగ్ సిద్ధాంతం అన్నట్టుగా ఉంటుంది బిట్వీన్ ఫోర్ లెగ్డ్ యానిమల్ అండ్ టూ లెగ్డ్ మ్యాన్ హ్యూమన్ మధ్యలో ఉంటాడు అయితే మధ్యలో ఉంటే అటు కోతి వైపు ఉన్నాడా అటు మనిషి వైపు ఉన్నాడా అంటే మనిషి వైపు ఉన్నాడు వా నరహ నరో వానరహ మధ్యలో లెవెల్ అయినప్పటికీ ఇట్ ఈస్ నాట్ టువర్డ్స్ ది యానిమల్ ఇట్ ఈస్ టువర్డ్స్ ది హ్యూమన్ అంచేతనే ఆయన సబ్హ్యూమన్ అని హ్యూమనాయిడ్ అని సబ్హ్యూమన్ కాదు హ్యూమనాయిడ్ అని వచ్చ సబ్హ్యూమన్ అన్నా కూడా అనవచ్చు అని అర్థం వానరుషబ్ గారికి ఆయన సలహా పెడతాడు నువ్వు నువ్వు వానరుడను సబ్హ్యూమన్ అది హ్యూమనాయిడ్ నువ్వు నాకు వచ్చి నువ్వు అని పరుషంగా మాట్లాడు అది అశుభ లక్షణం ఇక అజ్ఞానం అజ్ఞానంలో ఉన్నాం మనం అజ్ఞానం గురించి మీకు ఎంత బాగా తెలిస్తే మీరు అంత తేలికగా అజ్ఞానం నుంచి బయటపడిపోతారు దీంట్లో ఇంకో రహస్యం చాలా మంది అనుకుంటారు జ్ఞానం సంపాదించాలంటారు ఈ స్వరూపమే జ్ఞానం మీరేమో సంపాదించక్కర్లేదు మిమ్మల్ని మీరు సంపాదించక్కర్లేదు కదా మీరు కావ్యాన్ని సంపాదించాలి కానీ మిమ్మల్ని మీరేమో సంపాదిస్తారు ఈ స్వరూపమే జ్ఞానం మరి ఇంకైతే ఏం చేయాలి అజ్ఞానాన్ని పారద్రోలడమే చేయాల్సింది ఇంకా ఏమీ చేయన కర్ర అయితే మరి అజ్ఞానాన్ని అలా పారద్రోలడం ఏదైనా ఏదైనా కర్ర కత్ే కత్తి లేకపోతే కచ్చే పట్టుకుంటే పాడుకుంటున్నాం మంత్రాలు జపం చేసిన సేపాడు మంత్రాలు వెనకాల దాగుంటుంది ఓం నమ శివాయ మీరు ఏ పని చేస్తున్నారనుకోండి దాని వెనకాల దాగుకుంటుంది అలాగా శివుడు వేరు నేను వేరు అదే అజ్ఞానం అక్కడ దాగుతుంది వెళ్ళదు కాబట్టి అజ్ఞానం ఇటు తోసిస్తే అటు నుంచి అటు తోసిస్తే ఇటు నుంచి వచ్చేస్తూ ఉంటుంది దాన్ని పారద్రోలడం ఎలాగా అది జ్ఞానం వేషం వేసుకుని మీరు నెత్తిని పెట్టుకుంటారా పారద్రోగుతారా నెత్తిని పెట్టుకుంటారు అజ్ఞానం జ్ఞానం ముసుగులో వస్తుంది ఆ మో ఇది ఎంత మీరు నెత్తిని పెట్టుకుంటారు కాబట్టి అజ్ఞానాన్ని పారద్రోలే ఒకే ఒక ఉపాయం మనం ఏమిటో తెలుస్తున్నాండి అజ్ఞానము గురించి బాగా తెలుసు ఇది అజ్ఞానము అని మీకు తెలిస్తే అది పోతుంది దాన్ని ఇంగ్లీష్లో మహాత్ముడు అంటాడు వెన్ యూ ఆర్ క్లియర్ అబౌట్ ఇగ్నరెన్స్ యూ బికమ్ క్లియర్ ఆఫ్ ఇగ్నరెన్స్ అంటే మీకు అజ్ఞానం గురించి ఎంత బాగా తెలిస్తే అంత దూరంగా అది పోతుంది అజ్ఞానానికి డెఫినేషన్ ఏమిటంటే విచార అక్షమత్వం అంటే మీరు పరిశీలిస్తే అది నిలబడలేదు ఉడికిపోతుంది పరిశీలిస్తే ఉడికిపోతుంది పరిశీలించకూడదు అలాగ పైపై మెరుగులికి అలాగే వెళ్ళిపోతా ఉంది పరిశీలించకూడదు పరిశీలిస్తే అవతల పోతుంది దీనికి ఒక కథ ఉంటుంది ఒక అతను ఎన్మాన్ ఈ కంప్యూటర్ ఉద్యోగానికి దేనికి లండన్ వెళ్ళాడు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు మంచి ఖరీదైన ఉద్యోగం పెద్ద ఇంజనీర్ ఉద్యోగం అక్కడ మంచి అందమైన యువతి అందరంటే మరి ఏంజల్స్ అన్నట్టుగా మంచి వైఫ్ విమెన్ చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు అందులో ఇండియన్ మైండ్కి బాగా ఇండియన్ మైండ్ కొంచెం రేసిస్టమ్స్ అయ్యే అవకాశం ఉన్నది ఫైరెడ్ లవ్లీ అనుకుంటారు వీళ్ళు అంటే ఆకర్షణీయంగా ఉంటుంది ఆమె చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఆయన కూడా ఏదో ఆఫీసులో పక్క ఆఫీసులో పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడో చూస్తారు చూసి అబ్బా ఎంత అట్రాక్టివ్ ఉమెన్ అండ్ పెళ్ళాడితే ఈమెనే పెళ్ళాడాలి అని ఆమె పేరు వాకప్ చేస్తారు ఆయన పేరు వాకప్ చేస్తే అతని పేరు ఎవరో తెలిసిన మాయా అంటారు ఆమెకి అందరూ కూడా మాయా మేడం అంటూ ఉంటారు అందు మాయా మేడం సో ఈ మాయా మేడంని మీడు నేను ఇదినే పెళ్ళాడాలి ఏదైనా ప్రేమిస్తున్నాను అని అనుకుంటాను అనుకుని ఆరు వెనకాల వెళ్తూ ఉంటాడు షాకింగ్ అంట ఆమె వెనకాల షాకింగ్ అని ఎస్టీఏ ఎల్కే అని అది ఒక ఆరు వెనకాల పోతూ ఉంటాడు రోజు ఆఫీస్ అయిన మనసు నేను వెళ్ళి బస్సు స్టాండ్లో నేను కొడతాను బస్సు వచ్చినా ఎక్కడ ఈరోపలో ఆవిడ ఆఫీస్ మాయా మేడం వస్తుంది మాయా వచ్చినప్పుడు ఆవిడ ఏ మస్తు ఎక్కితే ఆవిడే ఎక్కుతాడు వీడు ఎక్కడ మస్తు ఎక్కాడు వీడు పదహారు ఎక్కలు అనుకోండి ఆవిడ ఇరవై ఒకటి ఎక్కి వీడు ఇరవై ఒకటి ఎక్కుతాడు ఎక్కి ఆవిడ ఎక్కడ దిగితే అక్కడ దిగుతాడు దిగి ఆవిడ దీంట్లో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకొక చెక్కుపోతుంది ఇది ఈ రకంగా నా రోజులు చేస్తాడు ఆవిడ బస్సు కడుతుంది చేస్తున్నాడు అని బస్సు కడుతున్నాడు పసుకట్టి స్టాండ్ లో బస్సు వస్తుంటే గమనించి వీడు మళ్ళీ ఎక్కుతాడని దగ్గరికి తెలుస్తుంది వీడు చాలా ఆనందపడి దగ్గరికి వెళ్తాడు యు ఆర్ ఫాలోయింగ్ మీ ఎస్ బై ఐ లవ్ యూ ఓ అది షో ఎస్ ఓకే అయితే ఎక్కువ బస్సు అని ఆవిడ బస్సు ఇస్తుంది ఈ లోపల బస్సు వస్తుంది మీరు కూడా చెప్తాను నేను కొంచెం నిస్తారంగా చెప్తున్నా మాయా మేడం కదా సో కొంచెం సొంత కలుపు చేసి చెప్తున్నాను సో బస్సు దిగి రూమ్లోకి రమ్మంటుంది ఒకప్పు కాఫీ ఇస్తుంది ఓకే ఆవిడ ఆవిడ ఇలాగ ఇలా కూర్చుంటాడు ఎదురుకుండా కూర్చోవచ్చు కాఫీ తాగడం వెళ్ళిన తర్వాత ఓకే మటీ చిట్ బట్ లవ్ ఇన్ అని అడుగుతున్నాడు నన్ను ఏమిటి చూసి నన్ను నువ్వు అంటే అంటాడు ఈ కేశ కేశాలను కారము కేశముని ఫీజ్ బ్లాండ్ బ్లాండ్ ఆ కేశముల యొక్క సౌందర్యం కేశ సౌందర్యం ఆ ముఖము చంద్రుడు మేఘములలో సంచరించే చంద్రుడు అనే మీ ముఖము చాలా అందంగా ఉన్నది సో ఆ కేశ సౌందర్యాన్ని చూసి నేను ప్రేమించాను చూశాను ఓకే సో అదే వీక్ గే అందు లోపల కేశాలు అంటే పెద్ద చెప్పుకోదంత కేశాలు టన్ ఎల్ పెడతారా ఎదుపడతారే కంజా వెళ్ళిపోతాడు ఇప్పుడు చెప్పు అది యూ స్టిల్ లవింగ్ అని అడుగుతున్నారు అయితే వీడు కొంచెం హెజిటేట్ చేస్తాడు ఎందుకంటే స్టెల్ అయిపోయాడు కదా తర్వాత లవ్ ప్రేమ పవిత్రమైనది ప్రేమయే ఇది అది ఇలాంటివి ఉంటుంది కొంత స్పెల్ ఉంటుంది దాని మీకు తెలుసు ఎస్ నేను ఇప్పటికీ కూడా ప్రేమిస్తున్నాను అంటే ఓహో ఇది సో ఏమిటి చూసి ప్రేమిస్తున్నావు అని మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది మీ స్మైల్ మీ చిరునవ్వు అత్యద్భుతం చంద్రోదయం వంటి చిరునవ్వు అష్టనాటి చంద్రుల్ని పోలినటువంటి అందమైన చిరునవ్వు మీ దంత పనికి అధరము వీటన్నింటినీ దొండ పండు వంటి చూసి ప్రేమిస్తున్నాను అని అంటారు అంటే అంతే వెంటనే ఇప్పుడు స్టన్ అవ్వడం కాదు కళ్ళు తిట్టుకుంటే పనయ్యి ఆ పక్కనే ఉన్న మంచి నీళ్ళు కాగి దండేస్తాడు మాయా మేడం అజ్ఞానం అంటే అలా అదే అజ్ఞానం ఈ అజ్ఞానము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మీరు పరిశీలిస్తే నేనే లేదు ఇంకా మళ్ళీ ఆమె చేసి చూడడు ఆమె వీటికి మహోపకారం చేసి లేకపోతే అదే మాయలో పళ్ళు ఉంటే అలాగే మాయలో ఉండిపోయింది కాబట్టి అది ఇచ్చే కథ ఎంతో కనుక అజ్ఞానం అనేది మీరు పరిశీలిస్తే ఇంకా అజ్ఞానం ఉండైపోతున్నావు ఇటువంటి బాధలు లేదు కాబట్టి అజ్ఞానాన్ని బాగా తెలుసుకోవాలి శంకర్లు అడుస్తున్నారు అజ్ఞాన ఇచ్చా అవివేక జ్ఞానం అజ్ఞానం అంటే ఇప్పుడు జ్ఞాన శబ్దానికి ఆత్మజ్ఞానం అని అర్థం చెప్పకూడదు జ్ఞాన శబ్దానికి వివేక జ్ఞానం అనే అర్థం గత అంటే వివేక జ్ఞానం అంటే ఏంటి చూడండి మూడు ఉంటాయండి మూడు శివుడి శూలానికి మూడు కొమ్ములు ఉంటాయి కదా ట్రైడెంట్ అంట ఆ శివుడు శివుడంటే మీరేనండి దీవ శివ తెలుసుకుంటే జీవుడు శివుడు తెలుసుకోకపోతే జీవుడు ఈ ట్రైడెంట్ యొక్క సింబ అంత సింబాలిక అలాగేదో త్రిసోలం పట్టుకుని ఇలా ఇలాగ అప్పుడప్పుడు చూపించి భయపడుతూ ఉంటాడని ఇట్ కెనాట్ బీ లగ్జాక్ట్ కదా అలాగే ఉంటుంది అనుకుంటున్నారా ఇట్ కెనాట్ బీల్ ఎగ్జాక్ట్ సో అతని చింబాలిక ఏమిటంటే మీరు మీకేస్ చూడండి ఈ లుక్ ఎట్ యువర్స్ సో ఫస్ట్ బాడీ ఫిజికల్ ఫిజియోలాజికల్ కూడా ఫిజికల్ కంటే ఫిజియలాజికల్ అండ్ ఇంట్లో సూక్ష్మం సో ఫిజియోలాజికల్ బాడీ ఇప్పుడు డైబెటీస్ ఉందనుకోండి అది ఫిజియోలాజికల్ ఫిజియోలాజికల్ డిసీజ్ మెటబాలజికల్ డిసీజెస్ ఫిజియోలాజికల్ ఇంక్లూడింగ్ ఫిజికల్ అది ఒక ఒక డైమెన్షన్ నేనులో నేనులో ఉంటుంది అది ఫిజికల్ ఫిజియలాజికల్ రెండు సైకలాజికల్ సెకండ్ డైమెన్షన్ ఇమోషనల్ ఇంటలెక్టు అంతా కూడా దాంట్లోనే ఉంటుంది ఇమోషను ఇంటలెక్టు తర్వాత ద సెన్స్ ఆఫ్ ద కర్స్టన్ మంచిదాన్ని చెడు కానీ ఈగ్వాయిటీ అనంత మాత్రం ఆయన చెడు కానక్కర్లేదు నేనదో మనిషినే నా బతుకునే బతుకుతున్నాను అనుకున్నప్పుడు దాంట్లో చెడే ఉంది బట్ ఆర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ అ లిమిటెడ్ పర్సన్ దాన్ని ఈగ అంట సో అహం అహం అహం అభిమానము మమా అభిమానము ఇదంతా నాది ఇది నేను అనే అభిమానం అది కూడా మైండ్లో భాగమే అది కూడా సైకలాజికల్ డైమెన్షన్ ఈ మూడు ఇవన్నీ సైకలాజికల్ డైమెన్షన్ ఇట్ ఈస్ కేర్ ఇది కాకుండా ఎరుక నేను ఇది ఇది దేహము ఇది మనస్సు నేను నేను దగ్గర ఇది అక్కర్లేదు అలా తప్పేది కాదు ఇది దేహము ఇది మనస్సు అయిపోయిందా అక్క అయిపోయిందా ఇంకోటి ఉందా ఇంకోటి ఉందా ఇది ఇది వివేక జ్ఞానం ఇప్పుడు చెప్పింది వివేక జ్ఞానం ఇది మీకు తెలుస్తూ దీన్ని తెలియడం కోసం ఏదో తపస్సు చేసి క్షేమశాసనం వేసి అవేం అక్కర్లాగే మీరు పరిశీలిస్తే తెలుస్తూ ఉంటుంది ఇది దేహము ఇది మనస్సు నేను ఇది ఈ వివేక జ్ఞానం రోగం వచ్చింది దేనికి వచ్చింది రోగం దేహానికి వచ్చింది నాకు కాదు దేహానికి వచ్చింది దుఃఖం వచ్చింది దేనికి మనస్సుకి వచ్చింది నాకు కాదు దుఃఖం నాకెప్పుడూ దుఃఖం కాదు మనస్సుకే వస్తూ ఉంటుంది అదే నాకు కలమ నీళ్ళు వస్తున్నాయంటే కళ్ళ నీళ్ళు కళ్ళకొస్తాయి నీళ్ళు కళ్ళకొస్తాయి దుఃఖం మనస్సుకు వస్తుంది రోగ దేహానికి వస్తుంది నాకేమీ రాదు నేను సాక్షి సూర్యుడికేమీ రాదు తుఫాన్ వచ్చినా అట్మాస్ఫియర్లోనే వస్తుంది నీలాకాశమైనా అట్మాస్ఫియర్కే దుమ్మైనా అట్మాస్ఫియర్కే సూర్యుడికే ఉండవు ఆత్మ సూర్యు కాబట్టి ఇది వివేక జ్ఞానం దీంట్లో పెద్ద తపస్సు తపస్సు ఏ తపస్సు తప ఆలోచన ఇలా తెలుసుకోవటం తపస్సు దీంట్లో ఏదో కష్టం ఉందని నేను పట్టుకోలేకపోతున్నాను వీళ్ళని దీన్ని ఎప్పుడో మళ్ళీ జన్మలో పట్టుకుంటానని అలా ఉన్నదండి ఇప్పుడే ఇప్పుడే పట్టుకుంటే పట్టుకోవాలి ఇలా పట్టుకుంటారా రేపు పట్టుకుంటారా ఈరోజు ఇప్పుడే పట్టుకోవాలి రేపు పట్టుకోవడం అంటే ఎలా ఉంటుందంటే అదువు రేపు నగదు నేడు అదువు రేపు వద్దు పెడితే అది అలాచితో రేపు తెలుసుకోవడం కూడా అలాచే రేపు ఏమో మీరెక్కడుంటారో నేను ఎక్కడ ఉంటానో ఇప్పుడు తెలుసుకోవడం గురించి ఆలోచన చేయండి కాబట్టి ఇది దేహము ఇది మనస్సు నేను ఇది వివేక జ్ఞానం ఇది ఉండదు అది ఉండదు దేహమే నేను అనుకుంటా కులం మతం వర్గం ప్రాంతం ఇవన్నీ దేన్ని పట్టొచ్చాయి దేహాన్ని బట్టి వచ్చాయి దేహమేననుకుంటాయి నేను అందంగా ఉండేవాడిని అనుకుంటాను అందంగా ఉండేవాడు ఇప్పుడు దేహాన్ని ఒక ప్రభావం ఇప్పుడు వికారము అన్నీ కూడా దేహాన్ని కొట్టేస్తాయి కాబట్టి ఈ వివేక జ్ఞానము లేకపోవడం అదే అజ్ఞానం మీరు అజ్ఞానాన్ని పరిశీలించండి మీరు అజ్ఞానాన్ని పరిశీలిస్తుంటే దాని స్థానంలో వివేక జ్ఞానం నెలకొంటుంది ఓకే కాబట్టి అది అజ్ఞానం ఈ అజ్ఞానం వల్ల వచ్చే పెద్ద సమస్య ఎలా ఉంటుందో చూసినా మనిషి ఏం చేస్తుందంటే ఏది మంచియో దాన్ని పట్టుకోవడానికి భయపడతుంది ఏది చెయో చెడ్డ అంటే బంధం ఏది బంధమో దాన్ని విడిచిపెట్టడానికి భయపడతారు ఇప్పుడు సంసారంలో ఉంటారు వాడు రంజం తీసుకుంటూ ఉంటుంది రంజం చెడ్డది కదా దాన్ని విడిచిపెట్టాలి కదా భయం ఎందుకు భయం రంధ్రం విడిచిపెట్టేస్తే మన ఆర్థిక పరిస్థితి బాగుండదేమో మనం ఇబ్బంది వాళ్ళందరూ లంచాలు బుచ్చేస్తున్నారు మనం లేకుండా మనం వెనకాలను విరిగిపోతామేమో అని భయపడతాం లంచం తీసుకుంటూ ఉంటే అది భయమే దాంట్లో మాత్రం భయం ఉండదా బతుకంతా భయపడుతూ బతుకు కారణం ఏంటి ఆ భయానికి మూలమేమిటి లంచము చెడ్డది నేను దానిని ముత్తుకోను అవసరమైతే ప్రాణం పోయినా నిషం నింగిరా విషం నింగిపోవడానికి సిద్ధమే కానీ లంచం ముట్టుకోను పవిత్రంగా బ్రతకడం నాకు అవసరము అని హోల్డ్ ఆన్ టు ది గుడ్ అండ్ గివ్ అప్ ది బ్యాడ్ దానికి ధైర్యం ఉండాలా అక్కడ ధైర్యం ఉండాలి అది మంచిని పట్టుకొని చెడును విడిచిపెట్టి మనిషిని పట్టుకోవడానికి ఒక ఉత్సాహము ధైర్యము ఏదైతే ఉంటుందో దాని పేరే జ్ఞానము అంటారు